హరి శ్రీగరుభ్యో నమ్ హరి బ్రహ్మానందరమసుకదం కలం జ్ఞానమూర్తిం గగనసదృశం తమదిలక్ష్యం ఏకం నిత్యం విమలమలంధీ సాక్షిభూత భావాతీతరం సద్గురు తం నమా నమో బ్రహ్మా బ్రహ్మవిద్యా సాంప్రదాయ కతృభ్యో వంశ ఋషిభ్యో మహాభ్యో నమోరుభ్యవర ప్రజానఘన ప్రత్యర్ధో బ్రహ్మైవాహమస్మి అహం పదార్థర సదాశివసరంభా సశంకరమధ్యమా అస్మార్యపర్యంత వందే గురు పద సగురు పరబ్రహ్మణే నమ హరి శ్రీ గురుభ్యో నమ అహమనదు గదా అచలము అహమున్నదో లేదో చూడదది నిజమే కదా అహమును పుట్టించదు కదా అహముదయించేటి వరకే అది ఉన్నది కదా అహమే విశ్వమై నిలిచింది కదా అహమే ఈ ముచ్చట్లన్నిటిని నిరుగును కదా అహమే తా లేనని ఎరిగితే సరిగదా అది ఉన్నది కదా అహమే విశ్వమై నిలిచింది కదా అహమనదు కదా అచలం అహం ఉన్నదో లేదో చూడదది నిజమే కదా అహమును పుట్టించదు కదా అహం ఉదయించేటి వరకే అది ఉన్నది కదా అహమే విశ్వమై నిలచింది కదా అహమే ఈ ముచ్చట్లన్నింటినీ ఎరుగును కదా అహమే తా లేనని ఎరిగితే సరికదా అది ఉన్నది కదా అహమే విశ్వమై నిలిచింది కథ ఇది పదవి ప్రజాన్ని ఈ కదార్థంలో రెండు మాటలతో వేదాంతాన్ని మొత్తాన్ని అందించే ప్రయత్నం చేస్తున్నాను ఒకటి అహము రెండు అది ఈ రెండు పదాలని చాలా లోతైనటువంటి అన్వయంతో ప్రయోగించారు अहमन कदा अचल अहम उन्दो लेदो चूड़ अभी निजमे कदा इकड वरकू विचारण चर्भस्थ शिशु की अहम उदा अटी నేనంటే ఏమిటండి అని కదా అసలు పెద్ద చిక్కు ప్రశ్న ఏమిటంటే వేదాంతంలో నేను ఎవరు అహం అంటుందా అనదా అంటే ఎందుకంటే నేను ఎందుకు తల్లి గర్భస్థానాన్ని స్వీకరిస్తానంటే మనం అక్కడి నుంచే వచ్చాను కాదు మళ్ళీ ఎక్కడికి పోతామంటే మాతృగర్భమైనటువంటి ప్రకృతిలోకి వెళ్ళిపోతాం కాదు భౌతికంగా చూస్తేనేమో ఒక మాతృమూర్తి యొక్క గర్భం నుంచి మనం ఉద్భవించాం అష్టప్రకృతులు అనబడేటటువంటి సమిష్టి మాతృగర్భంలోకి మన శరీరం అలా చేరిపోతుంది మధ్యకాలంలో నేను నేను అహమిక అంటారు నేను నేను నేను మేను మేను మేను నేను మేను ఈ రెండింటి సంగతుల మధ్య జీవనం సంగతి అంటారు అంటే సంగీతంలో సంగతులు వేస్తూ ఉంటారు అక్కడక్కడ ఆ సంగతులు లేకపోతే ఆ సంగీతానికి అందం ఉండదు అన్నమాట అంటే పాడేటప్పుడు ఆ పైకి కిందకి అనేటప్పుడు కొద్దిపాటి లయస్థానాలు ఉంటాయి అనమాట ఆ లయస్థానాలలో పలికే వాటికి సంగతులు అంటారు అనమాట సరే ఇంతవరకు తెలుసుకుందాం అంతకంటే మనకి సంగీత శాస్త్రంతో పని దానికి నాదయోగం నాదోపాసన అనటంలో కూడా ఉద్దేశ్యం ఏమిటంటే నాదము యొక్క లయస్థానాన్ని తెలుసుకోవడానికి ఉపయోగపడేటటువంటి ఉపాసనా సాధన కాబట్టి దానికి నాదయోగం అని పేరు సంగీతానికి ఈ సంగత ఈ సంగతుల మీద ఆధారపడి నడిచేదాది కాబట్టి సంగీతము అదొక అర్థం ఇంకోటి ఏమిటంటే గీతము గానం చేయడానికి సమ్యక్ గానం అంటే గానం యొక్క పుట్టుక తెలిసి గానం యొక్క లైన్ తెలిసినటువంటి వాడు కాబట్టి ఆ స్థితిని అందిస్తుంది కాబట్టి దానికి సంగీతం అని పేరు గానం పుట్టుక గాత్రం చూడాలా అని అడుగుతాడు ఒక ఒక పాటలో అంటే ఈ గానం ఎలా పుడుతుందో గాత్రానికి తెలియదు పాడే గొంతుకకి తెలియదు గానం ఎలా పుడుతుందో అది మోగడం వరకే దాని పని అంటే కర్మేంద్రియమైనటువంటి వాగింద్రియము ప్రహ్లాదుడు చెప్పినట్టుగా ఢమ ఢమధ్వనుల ఢక్క మనం ఇప్పుడు రోజువారీ జీవితంలో దీన్ని ఎలా వాడుకుంటున్నామయ్యా అంటే ఢమ ఢమ మోడే మోగేటటువంటి ఢక్క ఎలా మోగుతుందో అట్లా మోగిస్తున్నాం ఈ వాగింద్రియాన్ని కారణం ఏమిటంటే హరికీర్తన చేయకపోవడం వలన హరికీర్తిని నుడువనటువంటి వక్రము వక్రమే ఢమఢమధ్వనుల ఢక్కగాక అంటే మనం ఏ ఏ మాట అయినా సరే హరిచింతన లేక హరచింతన శివకేశవ చింతన లేక ఈశ్వర చింతన లేక బ్రహ్మచింతనము లేక ఆత్మచింతనము లేక జ్ఞానం అనేటటువంటి లక్ష్యము లేక మాట్లాడేటటువంటి మాటలన్నీ కూడా ధమఢమధ్వనుల ఢక్క అంతే ఏమీ ప్రత్యేకమైన ప్రయోజనం లేదు అని తేల్చి చెప్పాడు ప్రహ్లాద్ సరే ఇంతకీ అయం వ్యర్థ బాహ్య కోపీన భవతి అని ఒక సూత్రం అతల పరిపూర్ణ రాజయోగాలు దాన్ని ఎత్తుకున్నారు ఈ పదార్థంలో అయం వ్యర్థ ఈ అయం అన్న శబ్దము నాలుగు మహావాక్యాల్లో కూడా ఒక వాక్యంలో ఉంది ఏమిటది అంటే అయం ఆత్మ బ్రహ్మ ఈ అయం అంటే అర్థం ఏమిటంటే నేను అనేటటువంటి పరిమితార్థం ఉన్నది అనేటటువంటి వ్యాపక అర్థం సంస్కృతంలో వచ్చిన చిక్కు ఏమిటంటే వాటి ఆ భాషలో ప్రయోగం చేసినప్పుడు ఒక వ్యష్టిని సూచించడానికి అది ఉపయోగపడుతుంది ఒక తత్వాన్ని సూచించడానికి అది ఉపయోగపడుతుంది ఉన్నది ఉన్నట్లుగా చెప్పడానికి కూడా ఉపయోగపడుతుంది ఇలా దానికి ప్రయోగాన్ని బట్టి దానికి అర్థం మారిపోతుంది అలాగే అయం అంటే నేను మామూలుగా సామాన్య అర్థం పరిమితమైన అర్థాన్ని స్వీకరిస్తే నేను తాత్వికమైన అర్థాన్ని స్వీకరిస్తే ఉన్నది అయం వ్యర్థ అంటే బాహ్య కోపినవతి భవతి అంటే ఏమిటంటే ఉన్నది మళ్ళీ అది కూడా అర్థం ఉన్నదనే నా భవతి అంటే లేదు బాహ్య అంటే బయలు కోపి క అపి కహ అపి ఇది కాక బయలు కాక మిగిలింది ఎంతైతే చెప్తావో అదంతా ఉన్నది ఉన్నది ఉన్నది అంటున్నాయా ఉన్నది ఉన్నది ఉన్నది అనేది అంతా నా భవతి లేనిది ఇంకేం చెప్తున్నాడు అంటే ఉన్నదంతా వ్యర్థం నువ్వు ఉన్నదని ఏదైతే చెప్తున్నావో నేను మేను పద్ధతిగా అని అర్థం అక్కడ అంతేగాని ఉన్నది బయలు లేనిదేరుకు అన్నారు కదండి కాబట్టి బయలు వ్యర్థం అని చెప్పి అర్థాన్ని స్వీకరించకూడదు వ్యతిరేక అర్థాన్ని స్వీకరించకూడదు కాబట్టి నేను మేను పద్ధతిగా చేయబడే సమన్వయం అంతా ఏదైతే ఉందో ఆ నేను మేను పద్ధతిగా చేయబడిన సమన్వయంతో ఉన్నది అని నిరూపించబడినది అంతా వ్యర్థము వ్యర్థము అంటే ఏమిటండి అంటే వ్య అర్థం అర్థం అంటే ప్రయోజనశీలం వ్యర్థం అంటే ప్రయోజనరహితం ఎందుకురా ఈ పని చేయటం వ్యర్థం కదా అంటాం అంటే ఆ పని చేయటం వలన ప్రయోజనం ఏమి లేదని చెప్పడం అనమాట వ్యర్థం అంటే ప్రయోజనరహితం సరే ఉన్నది బయలు బాహ్యమే ఉన్నది పరబాహ్యమే ఉన్నది పరబయలే ఉన్నది మిగిలినటువంటి ఉన్నది నేను మేను పద్ధతిగా ఉన్నది ఉన్నది ఉన్నది ఉన్నది అని చెప్పబడేదంతా అహమిక ఈ అహమికకి రెండు ముఖాలు ఉన్నాయట ఈ అహానికి రెండు ముఖాలు ఒకటి మీను రెండు నేను నిజానికి మాట్లాడితే ఒకటి నేను రెండు మీను అంటే తర్వాత వచ్చింది కాబట్టి కాబట్టి కందార్థంలో ఏమి ఎత్తుకున్నారు అంటే అహమనదు కదా అచలము పరబాహ్యము నేననదు నేనే అనను అననిది మేనని అంటుందే అనే అవకాశం లేదు మానవ జీవితంలో జనన నుంచి మరణం వరకు కూడా వ్యాపకమైనటువంటి జీవన స్రవంతి అనేటటువంటి దాంట్లో ఎప్పటికప్పుడు నేను అనుభవిస్తున్నాను నేను అనుభవించాలి నేనే చెయ్యాలి నా కర్తవ్యం ఇవి కాక హర్షా హర్షర్ష భయోద్వేగములు ఏర్పడుతూ ఉంటాయి సుఖం దుఃఖం భయం ఉద్వేగం ఈ నాలుగు లక్షణాలు ఏర్పడుతూ ఉంటాయి ముఖ్యంగా శైశవావస్థలో కూడా ఏర్పడతాయి డెబ్భై దాటిన తర్వాత వృద్ధాప్యంలో కూడా ఏర్పడతాయి చిన్నపిల్లవాడు ఉన్నట్టుండి ఏడుస్తూ ఉంటాడు చిన్నపిల్లవాడు ఉన్నట్టు నుండి నవ్వుతూ ఉంటాడు అంటే నెలల పిల్లవాడు శైషవంటే నెలల పిల్లవాడు అని అర్థం వాడు వాడికి పని ఉండదు ఇరవై నాలుగు గంటల్లో వాడు హాయిగా పద్దెనిమిది గంటలు ఎద్రపోతాడు అప్పుడప్పుడు మాత్రమే లేస్తాడు లేచి కాస్త కళ్ళు విప్పి ఏదో ప్రపంచం ఉందా లేదా ఎవరన్నా నన్ను నేను తెలుసుకోవచ్చా తెలుసుకోవాల్సింది ఏమైనా ఉందే ఇవి లేదా అని తనలో తానే రమిస్తూ ఉంటాడు ఈ నెలల పిల్లవాడు అప్పుడప్పుడు లేచి ఓ జాము పాటు ఓ పది నిమిషాలు ఇరవై నిమిషాలు అరగంట ముప్పై ఒక గంటలు చూస్తూ ఉంటాడు అటు మళ్ళీ అప్పుడు ఇప్పటికేం పని పడలేదు ఇది శైశవము అన్నది కానీ ఈ నిద్రపోతున్నప్పుడు వాటికి ఏదో అవుతుంది మధ్యలో లోపల అదేం జరుగుతుందో వాడికి తెలియదు ఏడు ఉంటాడు తల్లి మేలుకొని చూస్తూ ఉంటుంది ఎంత విషయం ఏమిటంటే తల్లికి పరీక్ష శైశవావస్థలో నెలల పిల్లవాడుగా ఉన్నప్పుడు వాడు మేలుకొని ఉన్నప్పుడు తల్లి మేలుకోవాలి వాడు అవసరాలు చేర్చి వాడు నిద్రపోతున్నప్పుడు కూడా తల్లి మేలుకోవాలి ఎందుకనంటే వాడు బయటికి నిద్రపోతున్నట్టు కనబడుతుంది కానీ లోపల మనోబుద్ధులు పనిచేస్తూ ఉంటాయి అంటే కళ యొక్క ప్రభావం బాగా బలంగా ఉండదు ఆ కళ బలంగా పనిచేస్తేనే వాడి ఇంద్రియ వికాసం వస్తుంది లేకపోతే రాదు ఆ మనో వస్తుంది లేకపోతే రాదు మోటార్ అటు అలా ఎప్పుడైతే ఆ శైశవాస్థలో అలా ఉన్నాడో ఆ తల్లి వాడు ఉన్నట్టుండి ఎడుస్తూ ఉంటాడు ఉన్నట్టుండి నవ్వుకుంటూ ఉంటాడు వాడిలో వాడే చిన్మయోహం పరో స్మ్యహం వాడు జ్ఞానోన్మత్తత ఆత్మనిష్ఠుడు బ్రహ్మనిష్ఠుడై ఉన్నటువంటి వాడిలో కూడా ఈ లక్షణాలు ఉంటాయి అన్నారు అంటే అర్థం ఏంటంటే తనలో తానే నవ్వుకుంటూ ఉంటాడు తనలో తానే దుఃఖిస్తూ ఉంటాడు తనలో తానే ఉన్మత్తుడై ఉంటాడు అంటే బాహ్య స్పృహ తగ్గిపోతూ ఉంటుందట జ్ఞానోన్మత్తత ఏర్పడైతుంది సరే ఏ ఉన్మత్తతైనా ఉన్మత్తత పిచ్చే అంటుంది వైద్యశాస్త్రం కాబట్టి బ్యాలెన్స్ ఉండాలి అంటుంది అచల పరిపూర్ణ రాజయోగం కూడా అంతేగాని వెర్రివాని వలె వండవలను కానీ వెర్రివాడుగా వండమని కాదు చాలా తేడా ఉంది దీనికి దానికి వలెగా అంటే మనం రోడ్డు మీద చాలామంది పిచ్చివాళ్ళని చూస్తూ ఉంటాం ఆ పిచ్చివాళ్ళకి ఏమిటంటే ఒకే అంశం చుట్టూ మనస్సు అత్యంత వేగంగా తిరుగుతుంది అందువల్ల అతడు ఎవో మాట్లాడుతూ ఉంటాడు ఒకటి చెప్పిందే చెబుతూ ఉంటాడు వంద సార్లు చెబుతాడు వెయ్యి సార్లు చెబుతాడు చదువుకోండి ఒక సంవత్సరాల తర్వాత చెప్తూనే ఉంటాడు ఎవరినో దూషిస్తూ ఉంటాడు ఎవరినో భూషిస్తూ ఉంటాడు మనస్పృహ ఉండదు బ్యాలెన్స్ ఉండదు కాబట్టి వీళ్ళకేమో మనస్సు చాలా వేగంగా పనిచేస్తుంది ఇక జ్ఞానోన్మత్తులు వీళ్ళ పద్ధతి వేరే వీళ్ళకి మనసు సున్నాకొచ్చేస్తుంది ఈ రకంగానూ ఉన్మత్తతొస్తుంది అంటే ఏంటంటే మనసు పనిచేయదు మనసు లేనిది అయిపోతుంది అప్పుడేమైపోతుందంటే మనసు లేని స్థితిలో వాటికి బాహ్యానికి రావాలంటే ప్రయత్నపూర్వకంగా రావాల్సినటువంటి అవసరం ఏర్పడుతుంది అట్లా నిరంతరము ఆ మనోన్మని ఉన్మని అనేటటువంటి అవస్థలలో దృష్టిని బ్ర బ్రహ్మరంధ్ర స్థానంలోనే నిలిపి ఉంచినప్పుడు అలా ఉంటాడు వీళ్ళకి మనసు సున్నా అయితే ఈ మనసు సున్నా అయిన వాళ్ళలో కూడా బ్యాలెన్స్ కోల్పోయిన వాళ్ళని మస్తులు అంటారు అంటే సమత్వం కోల్పోయినటువంటి వాళ్ళని మస్తులు అంటారు వాళ్ళు ఏదో ఉంటారు అంతే ఎందుకు వాళ్ళకే తెలీదు వాళ్ళ వల్ల సమాజానికి ప్రయోజనం లేదు వాళ్ళ వల్ల సూక్ష్మంలో చిక్కుబడినటువంటి వాళ్ళకు మాత్రం ఉపయోగం ఈ మస్తులనే అవధూతలని పేర్ల మీద కూడా పిలుస్తూ ఉంటాం కొంతమంది ఒకప్పుడు బాహ్యానికి వస్తూ ఉంటారు వచ్చినటువంటి వాళ్ళు వాళ్ళు ఆ తెలివితో చూస్తారు కాబట్టి సూక్ష్మ సంబంధమైనటువంటి సమస్యలు ఉన్నవాళ్ళు ఈ మస్తుల చేత అవధూతల చేత బాగుపడుతూ ఉంటారు ఇది భారతదేశంలో మిస్టిక్ థీరీ ఇది ఒక మిస్టిక్ థీరీ అంటారు అయితే ఇది కొద్ది కాలమే పనిచేస్తుంది అంటే నిజమైన జ్ఞానానికి పనికిరాదు ఆత్మజ్ఞానానికి బ్రహ్మజ్ఞానానికి ఇది సహాయకారి అవుతుంది కానీ అట్లాంటి చిక్కుల్లోంచి బయటపడేసేటటువంటి ట్రీట్మెంట్ అనమాట అయితే అన్ని వేళలా అందరికీ ఇది ఉపయోగపడుతుందని చెప్పలేము కొండొకచో ఉపయోగపడవచ్చు అన్ని మందులు అందరికీ ఉపయోగపడనట్లే ఇది కూడా అంతే కాకపోతే అదొక వేలం వెర్రి మానవులు ఏంటంటే డాక్టర్ల చుట్టూ ఎట్లా తిరుగుతూ ఉంటారో అట్లాగే ఈ ఈ క్షేత్రాల చుట్టూ అవధూతాల చుట్టూ వీటి చుట్టూ వాటి చుట్టూ తిరుగుతూ ఉంటారు నిజానికి సరి అందుబాటులో ఉన్న ఒక మహనీయుడిని ఆశ్రయించి క్రమమైన సాధన క్రమమైన విచారణ క్రమమైన అధ్యయనము చేస్తే ఇలాంటి వాటన్నింటిలోంచి బయటపడిపోవచ్చు అదేం పెద్ద విషయం కాదు కానీ తిరగటం అనేటటువంటి లక్షణం కనుక అంటిందంటే ఇక తిరుగుతూనే ఉంటాడు అంతేవాడు జడభరతుడికి కాలికి తీగ తగిలితే వాడటా అయితే దేశం అంతా తిరిగేసాడో అట్టా తిరిగేస్తారన్నమాట అందువల్ల ఈ ఈ మానవ జీవితాన్ని మనం గమనిస్తే భూమండలం మీద ఇలా భిన్న భిన్న రీతులలో భిన్న భిన్న వ్యవహారములతో భిన్న భిన్న ఉద్వేగాలతో భిన్న భిన్నమైనటువంటి జీవనములతో భిన్న భిన్నమైనటువంటి సాంప్రదాయములతో భిన్న భిన్నమైనటువంటి తెలివితేటలతో భిన్న భిన్నమైన స్వభావములతో ఓకే అహం కనబడతాడు వీళ్ళందరూ నేననే డాక్టరు నేననే యాక్టరు నేననే అంటాడు నడిపేవాడు నేననే కాబట్టి నేననని దేహము ధరించిన వాడు లేడు ఎవడైతే ఈ దేహమును ధరించాడో వాడు నేను ఎవడైతే ఈ దేహమును ధరించాడో వాడికే హర్షామర్ష భయోద్వేగము వాడు జీవుడు అంటే చేతికి ఆవేశం వచ్చింది అనడానికి వీలవుతుందా వీలు కాదు చేతికి కోపం వచ్చింది అనడానికి వీలవుతుందా వీలు కాదు చెయ్యి కొట్టింది అనడానికి వీలు అవుతుందే వీలు కాదు కాబట్టి ఈ హర్షామర్ష భయోద్వేగములు ఎవరికి కలుగుతున్నాయో వాడు నేననబడే జీవుడు ఈ నేనబడే జీవుడు కాలి గోరు తల వెంట్రుక వరకు ఈ శరీరంలో వ్యాపించి ఉన్నాడు अलागे तम तम कक्षा की सूर्य प्रकाश की कारणभूत ये विश्वशक्तिदो ये ब्राह्मी शक्ति दीश्वर पेर दी ब्रह्ममीन पे दम अ दाक परमे चैतन्य पेर दाने కొద్దిగా వ్యాపకం చెందితే ఆత్మ ఇంకా బాగా వ్యాపకం చెందితే బ్రహ్మం సగుణంగా ఈశ్వరుడు నిర్గుణంగా బ్రహ్మం ఇంతే తేడా మాటల భేదమే తప్ప ఇందులో స్థితి భేదం లేదు మనం సూర్యుడిని సూర్యుని యొక్క వేడి కొరకే సూర్యుడిగా చూసామనుకోండి నాకు ప్రత్యక్షంగా సూర్యుడి నుంచి ఏం లభిస్తుంది వేడి లభిస్తుంది అంతకుమించి సూర్యుడి వల్ల నాకేం ప్రయోజనం లేదు అందామా అంటే మరి ఆరు ఋతువులు ఎవరు వల్ల ఏర్పడుతున్నాయంటే ఆ సూర్యుడికి ఈ భూమికి మధ్య ఉన్న దూరం వలన ఆ సూర్యశక్తి యొక్క ప్రభావం చేతి ఈ భూమి మీద ఆరు ఋతువులు ఏర్పడుతూ ఫ్లోరా ఫౌనా అండ్ ఫ్లోరా అంటే చెట్లు చేమలు జంతువులు మొత్తం పరిణామం అంతా ఈ ఆరు ఋతువుల వల్లనే దొరుకుతాయి అది కూడా సూర్యుడి వల్లే లభిస్తుంది సూర్యుడు సూర్యుడు అంటారు ఏంటంటే సూర్యుడు అంటే వేడే కదా అంటుంది విజ్ఞాన శాస్త్రం ఏముంది అక్కడ న్యూక్లియర్ ఫ్యూజన్ న్యూక్లియర్ ఫ్యూజన్ ద్వారా హైడ్రోజన్ ఉదజని అనేటటువంటి వాయువు హీలియం వాయువుగా మారిపోతూ అలా రకరకాలైనటువంటి విద్యుత్ శక్తి విద్యుత్కాంత శక్తి అణువిచ్ఛిత్తి అణుశక్తి ఇలా అనేక రకాల శక్తులు దాంట్లోంచి విడుదలవుతూ ఉంటాయి కాంతి ఆ కాంతిలో చాలా రకాల కిరణాలు ఫరారుణ కిరణాలు ఇన్ఫ్రారెడ్ రేస్ అల్ట్రావయలెట్ రేస్ అలా చాలా రకాలైనటువంటి కిరణాలు సూర్యుడి నుంచి విడుదలవుతుంటాయి ఆ విడుదలయ్యే కిరణాల ప్రభావం చేత ఈ భూమి మీద చెట్లు చేమలు జంతువులు అన్ని పోషించబడుతున్నాయి తప్పించబడుతున్నాయి రెండు పనులు జరుగుతున్నాయి పోషించబడుతున్నాయి శోషించబడుతున్నాయి రెండు పనులు జరుగుతున్నాయి చనిపోవాలన్నా ఆ సూర్యతాపమే కారణం బ్రతికుండాలన్నా ఆ సూర్యతాపమే కాలం కార్తీక దీపానికి విశిష్టత ఇదే కార్తీకం అవకప్పుడు మన దగ్గర విద్యుత్ శక్తి లేదు అందరూ దీపకాంతిలోనే అన్ని పనులు చేసుకునేవాళ్ళు ఆ దీపకాంతిలో పని చేసుకునేటప్పుడు సాధ్యమైనన్ని అవసరార్థం ఎక్కువ దీపాలు పెట్టుకునేవాళ్ళు ఆ బయట నుంచి వచ్చే ఈ కాలంలో ముఖ్యంగా జాముకాలం బతికే కీటకాలు గడియకాలం బతికే కీటకాలు కుడితే ప్రమాదకరంగా పరిణమించే కేటకాలు ఇలాంటి ఉత్పన్నమయ్యే కాలమే ఆ తక్కువ ఉష్ణోగ్రతల వలన ఈ కేటకాలు బాగా వృద్ధి చెందుతాయి అందుకని ఈ కీటకాల బారించి తమను తాము తప్పించుకోవడం కోసమని బయట ఒక దీపాల వరుస పెడతారనమాట పెట్టితే ఏమంటే వాటికి ఒక బలహీనత ఉంది వాటికి ఒక ఉంది అది దీపం అని తెలియదు దేనికి అది ఆహారం అనుకూడదు ఏదో వెలిగేది ఏదో ఆహారం అనుకూడదు అది వచ్చి ఆ కీటకం దానికి దగులుకుంటుంది తగులుకోగానే ఆ రెక్కలు మాడి మసైపోయి అది అక్కడే చనిపోతుంది కాబట్టి ఆ రకంగా రక్షణ పొందేటటువంటి పద్ధతిగా దీపావళి నుంచి దీపాల వరుస పెట్టాలి కార్తీక మాసం అంతా అని పెట్టారు ఇందులో చాలా స్టడీ ఉందన్నమాట అంటే చాలా అధ్యయనం చేశారు ప్రకృతిని బాగా అధ్యయనం చేసి మానవుడు తనను తాను రక్షించుకోవడం ప్రకృతికి అనుకూలంగా జీవించడం తనను తాను ఉద్ధరించుకోవడం ఎట్లాగా అని ఆలోచనలు చేసి సాంప్రదాయాన్ని సంస్కృతిని ఏర్పాటు చేశారు పండగల వెనక రహస్యాలు ఇలా ఉన్నాయన్నమాట జాగ్రత్తగా ఆలోచిస్తే ఎవరికైనా అర్థమవుతుంది ఏం పెద్ద అర్థం కానంత విర్రబలు కొడుకోవాల్సినంత ఇలా ప్రతిదాంట్లోనూ ఇప్పుడు ఆ కార్తీక దీపం పెట్టేవాళ్ళు చూడండి ప్రతీ నెల తప్పనిసరిగా అలా పెట్టేవాళ్ళు ప్రతి సంవత్సరం పెట్టేవాళ్ళు ఈ ఆకాశ దీపం పెట్టేవాళ్ళు ఇలా ప్రతి ఏ ప్రతి పని వెనక కూడా అహమిక ఉంటుంది నేను నేననే అహం పని చేస్తుంది అలాగే రోజు నిత్య పూజ చేసేవాళ్ళు విశేషాన్ని పోగొట్టుకోవడం కోసం చేయమన్న కర్మ మార్గం అంతా అంటే సామాన్యీకరించబడాలన్నమాట ఎప్పుడూ కూడా సామాన్యీకరించబడితే అప్పుడు అసలు ఇబ్బంది లేదు దానివల్ల నీకు అహం పని చేయదు అహం బలపడదు అహం ముందుకు రాదు ఉన్న అహాన్ని తెర వెనకే తెర వెనక ఉన్న అహం తెర ముందుకు వచ్చేసింది అనుకోండి అప్పుడు ఇక అలా అది బలవత్తరంగా పనిచేస్తుంది అహం యొక్క ప్రధానమైనటువంటి సమస్య భయం నేనెక్కడా పోతానో అనే భయం దానిలో పనిచేస్తుంట అందుకని ఆ భయం వల్ల దుఃఖం కలుగుతుంది చాలామందిలో ఈ తెర వెనుక అకస్మాత్తుగా దుఃఖం ఏర్పడేటటువంటి లక్షణం అంటే ఇది ఒక మానసిక బలహీనత సైక్రియాట్రిక్ ప్రాబ్లం ఇలాంటి వాళ్ళు ఒకసారి సైక్రియాటిస్ట్ని సంప్రదించాల్సిన అవసరం ఉంటుంది అది హోమియోపతి కావచ్చు ఆయుర్వేదం కావచ్చు యునానీ కావచ్చు ఎల్లోపతి కావచ్చు దీన్ని కొద్దిగా మందేస్తారనమాట సిండోప డోపమైన్ యొక్క లోపం వలన డోపమైన రసాయనం మనలో తగ్గిపోతూ ఉంటుంది వృద్ధాప్యానికి వచ్చే కొద్దీ ఈ డోపమైననే రసాయనం తగ్గిపోతుంది అందువల్ల తప్పనిసరిగా మానవులందరినీ ఉదయపు నడక నడవండి వ్యాయామం చేయండి సూర్య నమస్కారాలు చేయండి ఇలాంటివన్నీ ఎందుకు చెప్తారంటే ఆ మనలో సెరటోని డోపమైన రెండు ప్రధానమైన రసాయనాలని మేధస్ ఉత్పత్తి చేస్తూ ఉంటుంది వీటి ఉత్పత్తి తగ్గిపోకూడదు ఈ సుఖ భయానికి మృత్యు భయానికి వీటన్నింటికి రెండు హార్మోన్లే కారణం అనమాట ఒకప్పుడు అసలు భారతదేశంలో ఈ గొడవలు ఏం లేవు అప్పుడు అందరూ ప్రశాంతంగా జీవించారు వాళ్ళకి ఏ తగాదా లే మృత్యు భయం కూడా లేదు అసలు వాళ్ళకి ఆ పోతే పోతాం అనుకునేవాళ్ళు ఓసారే పుడతాం ఓసారే పోతాం అంటుంది కాబట్టి దాని గురించి రోజు తగాదా ఏముంది అట్లయితే పొలాల్లో పనిచేసేవాళ్ళు అడవుల్లో పనిచేసేవాళ్ళు వాళ్ళు ఏం భయపడతారా ఏం భయపడరు వాళ్ళు వాళ్ళకి మృత్యు భయమే లేదు అసలు కానీ ఆత్మజ్ఞానం లేకుండా మృత్యు భయం పోయిందనుకోవడం పొరపాటు భ్రాంతి ఎందువల్లంటే అహం నా గొడవంతా ఇంత చెలవల పలవలగా అల్లుకుపోయినటువంటి ఈ జీవనంలో ప్రతి క్షణం ఏ మానసిక లక్షణమైనా ఏ బౌద్ధిక లక్షణమైనా ఏ దైహిక లక్షణమైనా ఏ వ్యవహారమైనా ఏ ఉనికి అయినా ఏ లయమైనా అన్నీ అహం అనేటటువంటి ప్రాథమిక సూత్రం చుట్టూతో ముడిపడి ఉన్నాయి ఇలా నాలుగో నెల వచ్చిన తర్వాత తల్లిని డాక్టర్ గారు ఒక మాట అడుగుతారు అమ్మా నీకేమైనా తెలుస్తుందా అని ఆ తెలుస్తుందండి లోపల ఏదో తిరుగుతుందండి అంటూ ఇప్పుడు నేను ఉందా దానికంటే నేను ఉంది ఉండబట్టేగా తల్లికి తెలియజెప్తోంది నేను ఉన్నానని ఈ ప్రశ్న తొమ్మిదో నెల వరకు అడుగుతూనే ఉంటారు ఆ ఆగిపోయిందంటే తల్లికి ప్రమాదం ఆ లోపల ఉన్న బిడ్డకి ప్రమాదం కాబట్టి అది తిరుగుతూ ఉండాలి ఆ తిరగడం తల్లికి తెలియాలి అలాగే నీలో మనోబుద్ధులు పని చేయడం నీకు తెలియాలి కానీ నువ్వు అది అయిపోకూడదు ఇప్పుడు తల్లి బెడ్ అయిపోయిందా అంటే అవలా సహకరించింది అంతే అట్లాగే మనలో మనోబుద్ధులు పని చేయాలి తిరగాలి వైబ్రెంట్గా ఉండాలి పని చేస్తేనే మరి శరీరేంద్రియ వ్యవస్థలన్నీ పనిచేస్తాయి కానీ అంత మేరకు పరిమితించబడి సామాన్యమై ఉండాలి భయోద్వేగాలను కలగజేయకుండా ఉండాలి అంటే నేను రిసీవ్ చేసుకోకుండా ఉండాలి వాటిని పనిముట్టుగా వాడుకోగలగాలి ఇది కూడా అహమే దై దైహికమైన దృష్టితో చూస్తే మేను అహానికి ఒక ముఖం అది రెండో ముఖం అధిష్టానం ఈశ్వరుడు నేను उपनिषत्लेंटे जाग्रतगा दी आरम दृष्टि ने अच्छा अन्वयानी चाईाभाषर्वक अने सूत्रा स्वीक इन अंदर की तेस बहु निगूढ़ अभी उपनिषत् व्याख्यान सेटा ఇవి ఒక్కటి చాలదా అంటా నేను ఈశా భాష్య మీద వింసర్వం ఎత్కించి జగత్యాం జగత్ అన్నామనుకోండి దీంట్లో సాధారణంగా ప్రధానంగా దేని పడతామంటే ఈశా అన్నమాట మొదటి పదాన్ని స్వీకరిస్తాం ఈశా భాష్య మీద సర్వం అన్నదాన్ని స్వీకరించామనుకోండి ఒక్క ఈశ్వరుడే ఇదగుం అని చెప్పబడేటటువంటి సర్వం ఆ సర్వము అయ్యింది ఈ ఈశ్వరుడే ఒక్క ఈశ్వరుడే ఈ సర్వమంతా అయ్యాడు ఈ విశ్వమంతా అయ్యాడు ఈ బ్రహ్మాండమంతా అయ్యాడు ఈ సృష్టి అంతా ఈ జీవులన్నీ అయ్యాడు శుద్ధ చైతన్యమే అచైతన్యం వచ్చింది పరిణమించింది అనకూడదు వచ్చింది వచ్చిన తర్వాత ఏమైందట ఒక్కొక్క స్థాయిలో ఆ చైతన్య వికాసం ప్రారంభమే దాని లక్షణమే పని చేయటం ఆ చైతన్యానికి ఒక లక్షణం ఉంది ఏంటంటే కదలటం చేతనము చైతన్యము చైతన్యము జడానికి తగలగానే ఆ జడం కదలటం ప్రారంభం అంటే జడ రూపంలో అణువులలో ఉన్నటువంటి సంఘటనము విఘటనములలో మార్పు వస్తుంది కొన్ని తాత్కాలికంగా వస్తాయి కొన్ని శాశ్వతంగా వస్తాయి అలా మార్పులు వచ్చేదానికి పరిణామం అనిపించేడియోధార్మిక పదార్థం ఉందనుకోండి అది దానిలో అణువిచ్ఛింది జరిగిపోతూ ఉంటుంది ఎవరు చేయక్కర్లా తానంతా తానే అది క్షయించిపోతూ ఉంటుంది క్షయించిపోయి క్షయించిపోయి క్షయించిపోయి చివరికి లెడ్ పీబీ అనే సంకేతనామం ఉన్నటువంటి లెడ్ మిగిలిపోతుంది సీసం మిగిలిపోద్ది అంటే దానిలో ప్రకాశించే లక్షణం విడుదలైపోయి విడుదలైపోయి విడుదలైపోయి శేషధర్మం జడ ధర్మం కలిగినటువంటి పదార్థం సీసం వెళ్ళదు డైరెక్ట్గా కూడా సీసాన్ని తయారు చేసుకుంటున్నాం మనం వీటితో పని లేకుండా కానీ వాటిలో నుంచి కాంతి ఉద్గారం చేసేటటువంటి పదార్థ లక్షణం ఏదైతే దానిని ఉపయోగించి క్యాన్సర్కి చికిత్స చేస్తున్నాం ఎక్కడెక్కడో మూలమూలన నక్కి ఉంటాయి ఈ క్యాన్సర్ కణాలు ఆ క్యాన్సర్ కణాలను వెతికి పట్టుకుని మనం వాటిని స్మాష్ చేసేసే పనిని ఈ రేడియం థెరపీ అంటారు పంచబడు మామూలు కణాలు కూడా పోయినా మరలా పునరుత్పత్తి జరుగుతుంది సరే ఇలా వైద్య విజ్ఞానం అనేక రకాలైన పదార్థ ధర్మాలని గుణాలని ప్రయోగించడం రసశాస్త్రం అంటారు దీన్ని రసవాదం అని కూడా అంటారు ఈ రసవాదంలో భారతీయులు సిద్ధస్తు పాదరసాన్ని వాడడంలో చాలా సిద్ధస్తుంది ఇలా అనేక పాషాణాలు ఉన్నాయి అంటే విషంతో సమానమైనటువంటి పదార్థాలు ప్రకృతిలో చాలా ఉన్నాయి ఉదాహరణకు చూస్తే బుద్ధింక రసం ఈ బొద్దింక చాలా విషం ఆ దానిలో విషం ఉంటుంది అందుకే బొద్దింకబడ్డ ఆహారం తినకూడదంట ఆ బొద్దింక రసం విషం దాన్ని సూక్ష్మీకరించి సూక్ష్మీకరించి సూక్ష్మీకరించి ఒకటి బై లక్షోవంతుకు కనుక దాన్ని సూక్ష్మీకరిస్తే ఊపి రాడకుండా కొట్టుకుంటూ ఉన్నటువంటి ఆస్తమా పేషెంట్కి అద్భుతమైన ఔషధం వాడి వెంటనే దిప్పుకుంటాడు అలాగే పాము విషం అలా మొక్కల్లో కూడా విషాలు ఉంటాయి మనిషిలో కూడా విషం ఉంటుంది జంతువులు కరిస్తే టెటనస్ వ్యాక్సిన్ అదే ఏమంటారు సెప్టిక్ అవ్వకుండా ఇంజక్షన్ చేయించుకుంటారు కదా అట్లాగే మానవుడు కూడా కొంతమంది పిల్లలకి ఖర్చే లక్షణం ఉంటుంది చిన్నపిల్లలకి పక్క పిల్లానికి కరుస్తాడు వాడు ఇప్పుడు వాడికి కూడా ఆ ఉద్వేగం ఎట్లా కలిగింది వాడికి మాటలు రావు ఏమీ రావు పక్కన పిల్లాని గుర్చోపెడితే ఓ పిల్లాడు వాడిని కొడతాడు ఓ పిల్లాడు వాడిని కరుస్తాడు అంటే వాడిలో ఉన్నటువంటి ఆ పూర్వ స్వభావం జంతు స్వభావం మరి సంస్కరించాలి కదా ఆ సంస్కరించడం కోసమనే దృష్టితో విద్యా వ్యవస్థ ఏర్పడింది అందుకని తగుపాటి గురువును ఆశ్రయించి చక్కగా విద్యాభ్యాసం చేసి సరి అయిన మనసును సంస్కరించేటటువంటి విద్య భయం అనేది పోవాలంటే అభయం అనేటటువంటి స్థితి రావాలి అంటే ఈశ్వరుణ్ణి శరణాగతి చెందినటువంటి వాడికి మొదట ప్రయోజనం అభయం ఎవరికైనా సరే అసలు భయం అనేది జీవితంలో కలుగుతుందంటే వాడు ఈశ్వరుడికి శరణాగతి అవ్వకపోవడం వలన భయం కలుగుతుంది ఆ భయానికి మూలం మృత్యు భయం ఆ మృత్యు భయమే బల్లంటే భయం పిల్లంటే భయం చీకటంటే భయం మనుషులంటే భయం ఒంటరిగా ఉండడం అంటే భయం తలుపులు వేసుకుంటే భయం తలుపులు తీస్తే భయం తలుపులు తీస్తే దొంగ వస్తాడని తలుపులు వేసుకుంటేనేమో ఒంటరని ఈ రెండు రకాల భయాలు ఉంటాయన్నమాట ఇలా రకరకాల భయలక్షణాలు ఉన్నాయన్నమాట ఈ భయలక్షణాలన్నీ మానసిక బలహీనతలే ఈశ్వరు దీనికి మందు ఒకటే శరణాగతి సర్వశ శరణాగతి అందుకని భక్తి వలన పొందవలసినటువంటి కర్మ నిష్కామ కర్మ వల్లేమో చిత్తశుద్ధి భక్తి వల్ల శరణాగతి ఈ రెండు జ్ఞానానికి అత్యావశ్యకం ఏమండి ఆత్మ విచారణ చేస్తున్నాం కదా మాకు ఎప్పటికీ ఇంతవరకు ఆ ఆత్మనిష్ట కలగలేదేమిటి అంటే మీ పునాది బలహీనంగా ఉంది ఏమిటంటే మీకు నిష్కామకర్మ లేదు అలాగే శరణాగతి లేదు ఈ రెండు లక్షణాలు లేకపోతే ఎంతకాలం శాస్త్రాధ్యయనం చేసినా ఎంతకాలం విచారణ చేసినా పండితుడుగా మిగులుతావే కానీ ఒక శాస్త్రజ్ఞుడిగా మిగులుతావే కానీ ఒక కవిగా మిగులుతావే కానీ జ్ఞానివి కాలేవు దీనికి సీతారామాంజనేయంలో ఒకటి ఉంది అంటే అర్థం ఏమిటంటే బాగా ఆకలిన వాడి దగ్గరికి వెళ్ళి గారెలు గూరెలు లడ్డూలు పులిహోర పరవాన్నం అని తినే పదార్థాల గురించి బాగా చదివామంట చదివేసి ఆకలి తీరిందా అని అడిగామంట ఆకలి బాగా వేసిన అన్నం పెడితే ఆకలి తీరుతుంది కానీ ఆహార పదార్థాల పేర్లు చదివితే ఆకలి తీరుతుందా కేవలము శాస్త్రాధ్యయనం వలన శాస్త్రారణ్యంలో చిక్కుకునేటటువంటి ఫలితం ఏర్పడి మైకు ఉపన్యాసం శాలువ దండ నమస్కారం వీటికి చిక్కుబడిపోతాడు బంధించబడిపోతాడు మనిషికి రోజు ఒక్కడైనా సరే నమస్కారం పెట్టేటటువంటి అలవాటు చేస్తే జరగట వాటిని భ్రష్ణ్ణి చేయాలంటే ఓ పని చేయాలట ఎవరినైనా సరే రోజు వాడు నమస్కారం పెట్టాలంట ఆ ఒక నమస్కారం పెడితే చాలు కొంత కొంతకాలాన్ని జీవితంలో భ్రష్టు అయిపోతాడు అంతే ఏమిటయ్యా అంటే ఆ నమస్కారాన్ని వీడు స్వీకరిస్తాడట స్వీకరించేటప్పటికీ యాక్చువల్గా అసలు మనం పూజలు చేసేటప్పుడు అందరూ మనని ఆ పురోహితుడు ఎవరైతే వస్తారో ఆయన ఏమంటాడు ఆయన మంత్రాలు చెప్తూ ఉంటాడు చెప్తూ ఏమంటాడు మధ్యలో మామా అనుకోండి అంటాడు అంటే ఆ మంత్రాలు చెప్పడం మనకు రాదు కాబట్టి మనల్ని ఏమనుకోమంటాడు మామ అంట అంటే నేనే చేస్తున్నాను నా కొరకే చేస్తున్నాను అని అనుకోవడం అనమాట మమ ఈ కార్తీక మాసంలో అందరినీ నమకం చెమకం నేర్చుకోమని చెప్తాం నమమా మామ అనకూడదు అక్కడ నాది కాదు నేను కాదు నాది కాదు నేను కాదు నాది కాదు నేను కాదు ఈ అభ్యాసం చేయాలట కార్తీక మాసం అందుకని అన్నీ ఈశ్వరార్పణ చేయడం ఎట్లాగో నేర్పుతారు అన్ని నియమాలే కార్తీక మాసానికి కొన్ని నియమాలు ఏ దేనీయ ఏ మాసంలోనూ కనపడవు ఉపవాసం చేయాలంటాడు తెల్లవారుజామును అన్నింటి స్నానం చేయాలంటాడు రాత్రి జాగారం చేయాలంటాడు సుఖాలు అనుభవించద్దంటాడు నేల మీద పడుకోమంటాడు బ్రహ్మచర్యాన్ని పాటించమంటాడు అవకాశం ఉంటే షట్కాల శివ చేయమంటాడు నీవు ఏదైతే విలువైన ద్రవ్యాలు అత ఇత పూర్వం ఆహారం పుచ్చుకుంటానంటావు అవన్నీ విసర్జించమంటాడు పులుపు తినకూడదంటాడు తర్వాత ఏ సౌఖ్యాలు అంటే ఇంద్రియ సౌఖ్యాలను అనుభవించాడు అంటే సినిమాలు వగైరాలు ఎట్సెట్రా దృశ్య సంబంధమైనటువంటి సుఖాలు కానీ లేదా ఢమఢమధ్వనుల ఢక్కలు మోగించేటటువంటి మ్యూజిక్ కానీ ఇట్లాంటి జీవనాన్నంతా విడిచిపెట్టి విషయాన్ని విషంగా పరిగణించి విసర్జించి విషహారి అయినటువంటి చంద్రచూడును ఆశ్రయించమంటాడు ఈ కార్తీక మాసం శరణాగతి పొందడానికి ఇది ఉత్తమమైనటువంటి మాసం భక్తికి చాలా విశేషమైన ప్రాధాన్యత కలిగినటువంటి మాసం కార్తీక మాసం నామా ఎంతసేపు నామామా తో శాతలు పరాయి నేను కాదు నాది కాదు బాగా అభ్యాసం చేయాలంట ఈ మాసం అంతా కూడా నామా నామా అంతకుముందు ఆశ్వేజ మాసంలో అంతా అమ్మా నువ్వే ఇచ్చావు అమ్మా నువ్వే ఇచ్చావని అమ్మని బాగా శరణ వేడతాం ఇప్పుడేమో నాది కాదు నేను కాదు నాది కాదు నేను కాదని త్యాగభావంతో జీవించాలంట కాబట్టి భయం పోవాలి అంటే ఈ రెండు మంత్రాలన్నీ స్వీకరించాలంట ఎక్కడెక్కడైతే మమ అని అనిపిస్తోందో అక్కడ భయం ఉంటుంది ఎక్కడెక్కడైతే నమమా అని ఉంటుందో వాడు మేరు నగధీరుడు అంటే అర్థం ఏమిటంటే వాడి వాడు మృత్యువుని ఎదిరించగలడు అనమాట ఇక్కడ మృత్యుంజయత్వాన్ని పొందాలి అంటే నమమా ఆ నమకాన్ని ఉపాసించాలి ఏమిటయ్యా అంటే సర్వజగద్రక్షకుడు ఈశ్వరుడు ఈశాభాస్య మీద గుం సర్వం ఎత్కించిత్ జగత్ జగత్ ఎత్కించిత్ ఎత్కించి అంటే ఎత్ అంటే ఇది మళ్ళీ అది కూడా అది ఇది అనే మాటలతో అక్కడ ముడివేశారు ఎదగం ఎత్ ఇలా అంటే అర్థం ఏంటంటే ఒక అణువు కూడా ఒక ఎలక్ట్రాన్ కూడా ఒక ప్రోటాన్ కూడా ఒక న్యూట్రాన్ కూడా ఇంకా ఏమన్నా కిందవి పాజిట్రాన్ ఎట్సెట్రా అలాంటివి కూడా ఏను ఎంతవరకు అయినా వెళ్ళవే నానో పార్టికల్ ఒకటిపై లక్షోవంత అన్నావు అను అది కూడా అది కూడా శివమే ఇందాకే చెప్పాను బుద్దింక యొక్క విషాన్ని లక్షోవంతు చేసి మందుగా ప్రయోగిస్తే ఆస్తమా తగ్గిపోతుంది కొంతమందిలో మరిప్పుడు అది శివం కాదా అందుకని ఆ ఆ ప్రయోగం తెలిసినటువంటి వాడు హరి హరుడు హరిస్తాడు వైద్యో నారాయణో హరి అని పేరు పెట్టాము అందుకని ఆయన నీ వేదనని హరింపచేస్తాడు కాబట్టి ఇంత విస్తారంగా చూసినదంతా కూడా ఏం కనబడుతుంది నేను నేను నేను నేను మా మామామా నా మా నేను కాదు నాది కాదు నేను కాదు నాది కాదు ఈ ఇల్లు నాది కాదు నాయన ఈ శరీరం ఎవరిదమ్మా నాది కాదు నేనెవరమ్మా నేను ఈశ్వరుడు కాబట్టి భయం పోవాలి అంటే నమమ్మా నేను కాదు నాది కాదు నామ రూపాలను త్యజించాలి ఆ త్యాగభావం బలపడాలి ఆ త్యాగభావం బలపడమే శివార్చ ఆ త్యాగభావం బలపడమే దీపారాధన చూడండి ఆ దీపారాధనలో ఉపయోగించబడిన వస్తువులన్నీ హరించిపోతాయి ఏం మిగలవు ప్రకాశ రూపంలోకి హరించిపోయినాయి అవి మనం కూడా ప్రకాశం అనేటటువంటి చైతన్య స్థితిలోకి హరించబడాలి లయించబడాలి పునః మనం జడ రూపంలోకి తీసుకొని రాబడకుండా ఉండబడేటటువంటి ప్రకాశంలోకి హరించబడాలి అందుకని ఓసు రుద్ర ఆదిత్య రూపాలనేటటువంటి పేర్లు పెట్టారు జీవుడి యొక్క ప్రయాణం వసు రుద్ర ఆదిత్య రూపాలతో ఏర్పడుతుంటాం అంటే ఈ అష్టప్రకృతుల మధ్యలోనే తిరుగుతూ ఉన్నాడు అనుకోండి దాని వసు రూపము అన్నారు ఈ అష్ట వ్యాపకమై ఉన్నటువంటి చైతన్యం ఉంది ఆ వ్యాపకమైన చైతన్యానికి రుద్రుడని పి మన గాఢ సుషుప్తిలో కూడా అందుకే మనం ఆ రుద్రునితోనే సంలీన విలీనాలు పొందుతూ ఉంటాం కాబట్టి ఆ సుఖాన్ని అనుభవిస్తాం ఆ నిద్రాసుఖం ఆనందమయ్య కోశంలో రుద్రుడున్నాడు ఆ కారణస్థితిలో రుద్రుడున్నాడు నా రుద్రో రుద్రమర్చసే అంటుంది శరీరం ఆ కారణ సహితమైనటువంటి ఆనంద స్థితి నుంచి కారణరహితమైనటువంటి ఆనంద స్థితి బ్లిస్ అంట ఆ కారణరహిత ఆనంద స్థితిలో ఉండి రుద్రుడిని అర్చించమని చెబుతోంది అది దాంట్లో ఉన్నటువంటి సూచన కారణసహితమైతే జీవుడు కారణరహితమైతే రుద్రుడు అంతే తేడా ఆనందం ఇద్దరిలో సమానమే ఈయన ఆనందించడానికి ఏ కారణం అవసరం లేదంటే ఆయన ఆనంద స్వరూపుడు అనే స్వరూపమే ఆనందం కాబట్టి ఆయనకి మృత్యు భయం లేదు ఏ భయాన్ని పోగొట్టుకోవాలన్నా రుద్రుడిని పట్టుకోవాలని అందుకని నమశ్యంభవే జ మయోభవే జ నమశంకరాయ జ మయస్కరాయజ జ అఘోరేభ్యో దఘోరేభ్యో ఘోరఘోరధరేభ్యోభ్యసర్వేభ్యో నమస్తే అస్తరుద్రూపేభ్య శ్రీమన్మహాదేవాయ నమ ఇలా రుద్రం సాగుతూ ఉంటుంది కాబట్టి ఆయన అఘోర రూపము ఘోర రూపము అఘోర రూపము రెండు ఉన్నాయట అఘోరేభ్యో దఘోరేభ్యో ఘోరఘోరధరేభ్యోభ్యోసేభ్యో నమస్తే అస్తరుద్రూపేభ్య ఆ రుద్రరూపాన్ని ఎవరైతే ఉపాసన చేస్తారో భావన చేస్తారో ఆశ్రయిస్తారో శరణాగతులు అవుతారో వాళ్ళు మృత్యు భయాన్ని గెలుస్తారు సర్వభయాలను గెలుస్తారు అధిగమిస్తారు గెలవడం అంటే అధిగమించడం లేనివాళ్ళు ఆ భయం వాడిని ఏం ప్రభావితం చేయలేదన్నమాట అలా భయాన్ని శోకాన్ని పోగొట్టుకోమంటున్నాడు మోహం ఉన్నంతకాలం శోకం తప్పదు ఎవరో దైహికంగా తన పక్కన ఉండి తనను కాపాడతారు అంటే ఈ శరీరం శాశ్వతం అని అనుకుంటున్నాం మన కళ్ళ ముందు ఎంతమంది పోలేదు నేను మాత్రం శాశ్వతం నేను శాశ్వతమే మేను శాశ్వతం పోల్చినప్పుడు అంటే పిండాండము బ్రహ్మాండము పిండాండంలో ఉన్నదేమో మేను బ్రహ్మాండంలో ఉన్నది నేను సరే ఆ నేనుని బట్టే ఈ మేను అయితే ఆ నేను చైతన్యం ఆ నేను ఆత్మ ఆ నేను బ్రహ్మ ఆ నేను సాక్షి సరే ఇప్పుడు బ్రహ్మాండగతమైన నేనుని అహము అంటున్నాం అహమనదు కదా అచలము అసలు ఆ బ్రహ్మాండం ఎక్కడుందో ఈ బయలుకు తెలియనే తెలియదు అవసరం లేదు ఎందుకనిట అంటే బయలేమో అనంతం సర్వవ్యాపకం ములుగురుతో సంలేదు ఒక సూది మన మోపితే ఎంత ప్రదేశం ఉంటుందో అంత ప్రదేశంలో ఈ బ్రహ్మాండం ఉందట అంత ప్రదేశంలో సూర్యుడు ప్రకాశిస్తున్నాడు అంత ప్రదేశంలో సూర్యుని చుట్టూతా గ్రహాలు తిరుగుతున్నాయి అంత ప్రదేశంలో ఆ గ్రహాలలో భాగంగా భూమి ఉంది ఆ భూమి మీద ఎనిమిది లక్షల దేవరాశులు ఏడు కోట్ల మంది మానవులు రకరకాల వృక్షజాతులు పశుజాతులు పక్షిజాతులు సముద్ర సముద్రజీవులు గాలిలో పుట్టే గాలిలో పోయేవి భూమిలో పుట్టి భూమిలో పోయేవి ఇంత గోళ గట్రా ఇదంతా అనంతంగా వ్యాపకమై ఉన్నటువంటి అంతరిక్షమనే బయలులో సూదిమన మోపినంత ప్రదేశంలో జరుగుతున్నాయి ఇప్పుడు అహం ఏమైనా అవకాశం ఉందే అహం బయలు అచ్చలము అహము ఉన్నదో లేదో చూడదు అది అసలి ఈ బ్రహ్మాండం ఉందో లేదో చూడడానికి అక్కడ రెండో వాడు మూడో వాడు మొదటివాడు కూడా లేడు కాబట్టి చూడటం అనే దృక్కే లేదు దృశ్యం లేదు ద్రష్ట అసలేడు నిజమే కదా అది నిజమే కదా అంటే బయలుస్థితిని దర్శించినటువంటి వాడు బయలుస్థితి ఎందు నిలకడ చెందినటువంటి వాడు బయలుస్థితి ఎందు అనుభూతమైనటువంటి నిర్ణయాన్ని పొందినటువంటి వాడు అహమును పుట్టించదు కదా నేను బ్రహ్మము బయలు ఆ మాట అనదు బయలే బ్రహ్మనరా అన్నారు మధ్యయుగాలలో కొంతమంది మళ్ళీ అక్కడ కొద్దిగా స్థాయి భేదం ఉందన్నమాట స్థితి భేదం ఉందన్నమాట అంటే ఎక్కడికక్కడ అంటే ఈ పంచ పద్ధతులలో ఏ ఏ గగనం వరకు వచ్చినటువంటి గురు పారంపర్యం ఉందో ఆయా గురు వాళ్ళందరూ కూడా నిన్న కందార్థంలో చెప్పినట్టు ఆ గగనాన్ని బయలు అనటం అలవాటు చేసుకున్నారు అన్నీ బయలే కదా కాబట్టి ఈ గగనాన్ని కూడా బయలు అంటే పోయింది ఏముంది లేదని వారు ఏ గగన స్థితి వరకు వస్తే అంటే భూతాకాశము చిత్తాకాశము చిదాకాశము బిందు ఆకాశము కేవల ఆకాశము వీటిలో ఆ సాధన పరిణామంలో ఆ అంతర్ముఖ పరిణామంలో ఏ స్థాయి వరకు ఎవరు వస్తే వాళ్ళు దానినే బయలు అనడాన్ని అలవాటు చేసుకున్నారు అలా చేసుకోవడం వలన అహము శేషించిపోతుంది ఆయా గగన పద్ధతులలో మరల చైతన్య ప్రాదుర్భవం వారు దేహాంతర్గతులై ప్రవర్తించవలసినటువంటి అవసరం కాబను పుట్టించదు కదా అది అహముదయించేటి వరకే అది ఉన్నది కదా ఈ సూది మన మోపినంత స్థానంలో బ్రహ్మాండం ఉత్పన్నమయ్యేటంత వరకు ఉన్నది బయలే ఉత్పన్నం కాగానే ఆ బ్రహ్మాండం అనే పరిమితి ఆవరణకు లోబడి పని చేయడం మొదలుపెట్టింది ఆహ ఇహా ఆ అహానికి అవతల ఉన్నటువంటి అహం రహితస్థితి అయిన బయలు మరుపుకుపోయి పోయి పరాత్పర పరబ్రహ్మం మరుపుకు పోయి అన్నాడు మెహర్బాబ పరబ్రహ్మ పరాత్పరం అందుకని ఓ మాట ఈ పరబ్రహ్మం అంటే మళ్ళీ ఈ వేదాంతలతో చిక్కు అని ఒక వేసేశాడు ఉపనిషత్తులు కూడా చెప్పినాయి పరం పరాత్పరం అని ప్రయోగించినాయి కాబట్టి కొత్తది ఏం ప్రయోగించలేదు చాలామంది ఏమిటంటే అధ్యయనం అన్వయం తెలుసుకోకుండానే ఎవరికి వాళ్ళు కొత్త సాంప్రదాయం చెప్పింది అంటూ ఉంటారు ఆయన చెప్పండి ఈయన చెప్పారు ఈయన చెప్పండి ఆయన చెప్పారని ఒకరిని ఎక్కువ చేసి ఒకరిని తక్కువ చేసి చెప్పే పద్ధతులన్నీ కూడాను నిషేధించదగినటువంటి విచారణ పద్ధతులు అహముదించేటి వరకే అది ఉన్నది కదా అహమే విశ్వమై నిలిచింది కదా ఇప్పుడేమన్నారంటే సూది మనమోపినంత బ్రహ్మాండం అయింది కదా సూది మన మోపినంత బ్రహ్మాండం కాదు సూది మన మోపినంతగా ఉన్నది విశ్వం దేంట్లో బయలుదు మనకి చిన్నప్పుడు ఏదైనా లెక్కల పాఠం జామెట్రీ లెక్కల పాఠం చెప్పాలంటే ముందు బిందువుతో మొదలు ఒక తెల్ల కాగితం తీసుకొని ఒక నల్ల చొక్క పెట్టాం చాలా ధ్యాన పద్ధతులలో ఈ విధానం ఒకటి ఉంది ఏమిటంటే తెల్లటి పేపర్ తీసుకుని ఒక నల్ల చుక్క పెడతారు ఆ చుక్కనే చూస్తూ ఉండండి అంటారు ఇది సైకాలజిస్టులు కూడా వాడతారు భయం ఎక్కువగా ఉన్న వాళ్ళకి రెండు పద్ధతుల్లో ప్రయత్నించాలట ఏమిటంటే దీప ధ్యానం చేయటం జ్యోతి ధ్యానం అది కూడా భయాన్ని తగ్గిస్తుంది అలాగే ఒక నల్లటి చుక్కని తెల్ల పేపర్ మీద నల్లటి చొక్కని చూడటం నల్ల పేపర్ మీద తెల్ల చొక్కను చూడటం ఈ రెండింటి వల్ల మేధస్సులో రైట్ బ్రెయిన్ లెఫ్ట్ బ్రెయిన్ ప్రాపర్గా స్టిమ్యులేట్ అయ్యి ఆ సెరటోనిన్ డోపమైన్ అనేవి ప్రాపర్గా రిలీజ్ అయ్యి ఆ బ్యాలెన్స్ కుదురుతుంది అనమాట కాబట్టి సైకలాజికల్ ఎక్సర్సైజెస్ అంటారు వీటిని అందుకే మన మన దేశంలో ఏం చేశారంటే ఇది చాలా దూరం ఆలోచించారండి ఈనాడు చెప్పే ఏదో సైకలాజికల్ సిద్ధాంతాలు ఏనాడో తెలుసు భారతీయ సంస్కృతిలో ప్రతి ఒక్కరూ రోజు దీపారాధన చేయాలన్నారు అసలు వీడు వాడు లేదయా మనిషి అన్నవాడు ప్రతివాడు సూర్యుడిని ఉపాసించాలి మనిషి అన్న ప్రతివాడు దీపారాధన చేయాల్సిందే దీపారాధన దీపారాధన అంటే ఏమిటయా అంటే దీపాన్ని నిశ్చలంగా చూడాలి కళ్ళార్పకుండా చూడాలి దీప దీపశిఖని చూడాలి ఆ శిఖ ఎందు నీ ఇష్టదైవాన్ని ఆరోపించాలి ఆ ఇష్టదైవ మూర్తిత్రయ స్వరూపాన్ని అందులో చూడాలి ఎందుకు మూర్తిత్రయం అన్నావు అంటే నువ్వు బ్రహ్మ అనుకో అనుకో రుద్రుడు లేదంటే మహాకాళి మహాసరస్వతి మహాలక్ష్మి అనుకో నువ్వు ఏదనుకున్నా పర్వాలేదు గాయత్రి అనుకో సావిత్రి అనుకో సరస్వతి అనుకో ఇలా అన్ని మూర్తిత్రయములే అలా సూర్యనారాయణుడు కూడా మూర్తిత్రయం ఆయన బ్రహ్మరుద్ర శివాత్మిక కాబట్టి ఆ ఆద్యశక్తి స్వరూపం ఆ సూర్యనారాయణులో ప్రకాశం కావద్దు కాబట్టి రోజు ఉదయం లేచి సూర్యుడిని త్రాటక ధ్యానం చేయండి మృత్యుభయం పోతుంది దీపారాధన ధ్యానం చేయండి నిశ్చలంగా మృత్యుభయం పోతుంది సులభమైన సూత్రాలు ఇవన్నీ కూడా కానీ వాళ్ళు ఎవరూ పాటించడం తదేక దృష్టి తలా నిలబడి కనుక ఉంచినట్లయితే నీకు ఆ శక్తి లభిస్తుంది నీ మనోబుద్ధులు బాగుపడతాయి ఇది చాలా సులభమైన పద్ధతి కొంతమంది విపరీతంగా చేసేవాళ్ళు ఉన్నారు ఇందులో తాంత్రికులు వీళ్ళు మరీ అధ్వానం వెళ్ళతాం ఏమిటంటే తమ బలం ఉంటుంది వెళ్ళాలి అందుకని మధ్యం దిన భానం చూస్తారన్నమాట అంటే మిట్ట మధ్యాహ్నం సూర్యుడు వెలుగుతూ ఉంటే మెడ పైకెత్తి నెట్ట నిలువుగా నిలబడి తన నీడ తన కాళ్ల కింద పడేటటువంటి సమయాన జాము పాటు యామము పాటు మూడు గంటల పాటు సూర్యుని అలాగే కళ్ళు నిశ్చలంగా నిలబెట్టి చూసేటటువంటి ప్రక్రియలు చేసేటటువంటి తీవ్ర సాధకులు కూడా ఉన్నారు ఇవన్నీ చాలా తీవ్రతరమైనటువంటి జటిలమైనటువంటి ఆహాన్ని కలిగిస్తాయి వీళ్ళకి ముక్తి మోక్షం చాలా కష్టం కాబట్టి ఉపాసన సులభమైనదే ఉండాలి సాధ్యమైనదే ఉండాలి సాత్వికమైందే ఉండాలి హితమైనదే ఉండాలి విహితమైనదే ఉండాలి అది అహాన్ని పోగొట్టేదే ఉండాలి కానీ అహాన్ని గట్టిపరిచేదే ఉండకూడదు ఎరుకని పోగొట్టేదే ఉండాలి కానీ ఎరుకని గట్టిపరిచేదే ఉండకూడదు భయాన్ని పోగొట్టేదే ఉండాలి కానీ భయాన్ని గట్టిపరిచేదై ఉండకూడదు కాబట్టి అహమే విశ్వమై నిలిచింది కదా ఆ ఆవరణ అనేటటువంటి దాని లోపల ఆ విశ్వమనే ఆవరణ ఆ బ్రహ్మాండం అనే ఆవరణ ఆ పెండాండమనే ఆవరణ ఇలా అక్కడక్కడ ఆ అహమే పనిచేస్తుంది అహమే ఈ ముచ్చట్లు ఈ గంటసేపు చెప్పిన వాటికి ఒక పేరు పెట్టారు ముత్సట చిన్నప్పుడు అంటారనమాట ఆడపిల్లలు ఎవరైనా ఇద్దరు మాకు కలిసి కూర్చుని మాట్లాడుకుంటూ ఉంటే ఏంటమ్మా ముచ్చట్లు ఆడుతున్నారు అంటారు అంటే అహం పనిచేస్తేనే ముచ్చట్లుంటాయి అహం పని చేయకపోతే ముచ్చట్లు ఉండవు అనమాట కాబట్టి సద్గురుమూర్తిని ఆశ్రయించి కూడా ముచ్చట్లు చెప్పేవాళ్ళు తయారైపోయారు ఈ మధ్య కాలంలో దేశికుల దగ్గరికి వెళ్ళి కూడా ముచ్చట్లు చెప్పేవాళ్ళు తయారైపోయారు ఈ మధ్య కాలంలో అంటే వారిని దేశికులుగా గుర్తించరు అనమాట వారిని ముక్తి మార్గంగా గుర్తించరనమాట వారిని మోక్ష మార్గంగా గుర్తించరనమాట వారిని జ్ఞాన ప్రచోదకులుగా గుర్తించరనమాట వారి దగ్గరికి వెళ్ళి ఏవండి ఈ చొక్కాలు బాగున్నాయి ఆ లడ్డూలు బాగున్నాయి ఈ జగత్ సంబంధమైనటువంటి అంశాలు అహం ఉంటే బలంగా ఉంటే గుణత్రయంతో ముడిపడినటువంటి అహం ఉన్నటువంటి వాళ్ళందరూ ఆయా గుణత్రయ సంగతులన్నింటినీ ముచ్చట్లుగా చెప్తారు ఇప్పుడు ఈ ముచ్చట్ల వల్ల వాళ్ళకేమైనా ప్రయోజనం వాళ్ళకి ఎలా ఉంటుందంటే వాళ్ళు ముత్తాత తాతను దర్శించిన వాళ్ళు వాళ్ళు కాబట్టి వాళ్ళకు మునిమానవాడి మునిమానవాడి ముచ్చడదా మనకేం పని ఓహో అలాగా అని చెదులాసంగా చెన్మయోహం పర్వస్మ్యహం ఊరక ఆహా ఓహో అలాగా ఉ ఆ అని ఏవో సంఘలు చేస్తూ ఉంటారు ఉంటారు విని వినట్టు ఉంటారు విననట్టే ఉన్నారు విని వినట్టు ఉండటానికి రెండుగో లేరు వాళ్ళు కాబట్టి ఎన్నైతే పిండ బ్రహ్మాండ రీతిగా నువ్వు చెబుతున్నావు ఎన్నైతే జీవ ఈశ్వర పద్ధతిగా చెబుతున్నావు ఎన్నైతే జీవ బ్రహ్మలుగా చెబుతున్నావు ఎన్నైతే విషయ విషయగా క్షేత్ర క్షేత్రజ్ఞులుగా క్షర అక్షర పురుషోత్తములుగా దేహాత్మ అంతరాత్మ పరమాత్మలుగా इनना जब बया बाबू अवं मुसटलेट तोन तो बहुतने मुसट मौन व्याख्या प्रकटित परब्रह्मतत्व युवा वर्षिष्ठा ते वसदृशिगण आवृत ब्रह्म निष्ठ आचार्य्रम कलित चिन्मुद्रनंद रूप స్వాత్మారామం ఉదిదవదనం దక్షిణామూర్తి మీడే ఆ దక్షిణామూర్తి యొక్క మౌన వ్యాఖ్య స్థితి ఎందు ఎవరైతే నిలకడ చెందారో వాళ్ళలో అహమే లేదు ఇంకా ముచ్చటెక్కడ కాబట్టి వారు చేయాలంటేనే చాలా కష్టం కళ్ళు తెరిచి అందుకని సదాశివుడు దక్షిణామూర్తి అర్ధనీమిళిత నేత్రులై ఉంటారట అంటే సాహంతం వాళ్ళు కళ్ళు మూస్తేనేమో జగత్ ప్రళయం సంభవిస్తుందట సాంతం కళ్ళు తెరిచినా కూడా ప్రమాదమే ఏమిటి ప్రమాదం అంటే ఆ విస్ఫులింగాలు ఆ అగ్ని వాళ్ళు తట్టుకోలేరు ప్రపంచం తట్టుకోలేదు అందుకని ఇట్లా భక్తి మార్గంలో ఈ రకమైన వర్ణన కూడా చెప్తారనమాట అంటే మనం కూడా అలాగా అర్ధనిమిలిదనేత స్థితి ఎందు దృష్టిని క్రమంగా భూమధ్య నుంచి సహస్రారానికి సహస్ర నుంచి బ్రహ్మరంధ్ర స్థానాన్ని దృష్టిని పెంచుతూ పోయి నిలకడ చెంది ఆ స్థితి ఎందు చెంది ఉన్మని మనోన్మని అవస్థలను సాధించి ఆ ఉన్మని మనోన్మని అవస్థల ద్వారా ఆ శింసుమారక మధ్య స్థానంలో ఉన్నటువంటి లేని ఎరుకని గుర్తించి బయలుస్థితి ఎందు నిలకడ చెంది అహం రహిత పద్ధతిగా ఈ శరీర త్యాగం జరిగిపోయేటట్లుగా చూడాలి శరీరత్యాగం ప్రయత్నించి చెయ్యమని చెప్పలేదు దేశిపులేవు ఎందుకని అంటే ఉర్వారుకమివ బంధనాత్ మృత్యోర్ముక్షీయమామృతాత్ ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమివ బంధనాన్ మృత్యోర్ముక్షీయమామృతాత్ ఇది మృత్యుంజయ మంత్రం ఈ మృత్యుంజయ మంత్రాన్ని భయం ఉన్న వాళ్ళందరూ బాగా ఉపాసించమని పెద్దలు చెప్పారు రోజు దీనికి ఏం ప్రమాదం ఏం లేదు ఎవరు ఏ వయసు వాళ్ళైనా అనుకోవచ్చు बी ओंत्रक यजामे सुगंधि पुष्टिवर्धन उर्वरुकंधना मृत्योर्मुीय आमृता एवरकते मनसिक उद्वेगा बल्ला उनसक अपंशु जपनजे लेदे अजपा जपन चेयर बैठक की चुप बैठक की विनक तमो ता जपन चेयर चेस्ट दिन भावना चेल एला भावना अंत आ शिवमूर्ति ఆ రుద్రమూర్తిని ఆ సదాశివుణ్ణి ఆ భ్రూమధ్యంలో భావించాల ఇలాగనక భావిస్తే హర్షామర్ష భయోద్వేగాలన్నీ కూడా తగ్గిపోతాయి అహమే ఈ ముచ్చట్లు సప్తకోటి మహామంత్రయ చిత్త విభ్రమకారక అని ఒక సూత్రం ఉంది ఇలాంటి మృత్యుంజయ మహామంత్రాలు లాంటివి ఏడు కోట్ల మహామంత్రాలు ఉన్నాయి ఈ ఏడు కోట్ల మహామంత్రాలు కూడా తత్కాలవత్తు ఆ ప్రయోజనశీలత కొరకు దానిని అధిగమించడం కొరకు ఒక నిచ్చెనగా వాడుకోవచ్చు వీటిని అంతేకాని అదే బయలని అదే సత్యమని అనుకూల ఇవన్నీ చిత్త విభ్రమ కారకములు చిత్తం ఉన్నంతకాలం ఒక భ్రమ ఒక విభ్రమ దాన్ని అధిగమించవలసిన అవసరం ఉంటుంది దానికి కారణం అహం సరే అహం రహిత పద్ధతిగా చూస్తే నిన్నిట్లెరు అహమే ఈ ముచ్చట్లన్నిటి గును ఏ అహమైతే ఉన్నదో ఏ దివ్యాహమైతే ఉన్నదో ఏ దివ్యాహమే జీవోహంగా మారిందో ఏ శివోహమే ఏ జీవోహంగా మారిందో ప్రతిబింబించిందో పరిణమించిందో దిగొచ్చిందో మరలా తన స్వస్థానానికి వెళ్ళిందో మరచి తిన మందిరము మరలా తన స్వస్థానానికి వెళ్ళింది అహమే తా అహమే తా కాబట్టి ఇప్పుడు వేదాంత మార్గాన్ని మూడు మాటల్లో కట్టే కొట్టే తెచ్చేగా చెప్పమన్నారనుకోండి కోహం నేనెవరు సోహం నేను బ్రహ్మమును అని తనను తాను ఎరిగాడు ఎరిగిన తర్వాత ఏం చేయాలట తనను తానే పోగొట్టుకున్నాడు మళ్ళా నాహం అన్నాడు అనేటప్పటికేమైంది కట్టే కొట్టే తెచ్చి అయిపోయింది కోహం సోహం నాహం అహమే తా లేనని ఎరిగితే సరికదా ఎందుకనిట ఈ అహం రాకముందు ఆ బయలుంది ఈ అహం వ్యవహరించినప్పుడు ఆ బయలుంది ఈ ఆహం లేకుండా పోయినప్పుడు ఆ బయలు అది ఎప్పుడూ ఉంది ఒక ఉంది మార్పు లేక పరిణామం లేక సూత్రం లేక ఉంది గోత్రం లేక ఉంది నామరూపాలు లేకుండా ఉంది వస్తుమద్రహితంగా ఉంది సదసద్రహితంగా ఉంది చైతన్యరహితంగా ఉంది వీటికి ఆధారం కాదు ఆధేయము కాదు అది ఉన్నది కదా కుండుటా అందుకని భగవాన్ రమణులు సూటిగా అందరికీ మూడు మాటల్లో చెప్పండి బాబు ఇంత మేము వేదాంతాన్ని మేము పట్టుకోలేకపోతున్నాం మాకంత మేధాశక్తి ధీశక్తి లేదు అంటే ఏమీ వద్దు ఊరక అవసరం లేదు ఈ మూడు పట్టుకోవయ్యా అన్నారంటే ఏదైనా ఇదే సమాధానం ఏ ఆలోచన రాని ఏమీ వద్దు ఊరక ఉండు అవసరం లేదు అనుకో అది పోతుంది అంటే క్రమేపీ అభ్యాసం చేయగా చేయగా ఇది బలపడిపోతుంది అనమాట బలపడిపోయి ఇవన్నీ పోతాయి ఇక్కడ ఆ లక్షణాలన్నీ పోతాయి ఆ అహం యొక్క లక్షణాలన్నీ పోగొట్టాలంటే తారక మంత్రం అనమాట ఏమీ వద్దు ఊరక ఉండు అవసరం లేదు అది ఉన్నది కదా ఈ చెప్పేవన్నీ వినేవన్నీ అనేవన్నీ చూసేవన్నీ చేసేవన్నీ చూసేవాడు చేసేవాడు సర్వమ వస్తుమద్ రహితం కర్తృరహితం భోక్తృరహితం ఎలా చెప్తారన్నమాట అంటే ఎరుక లేనిది అహమే విశ్వమై నిలిచింది కదా కాబట్టి ఎన్ని మాటలు చెప్పినా ఈ మాటలన్నీ మాటలు మీరిన స్థితి ఎందు ఎరుక ఉలక్కి కదా అన్నారు పెద్దలు హరి ఓ శ్రీగురుభ్యో నమ హరి ఓ నమద ఓం ఓర్ణ ఓర్ణము దక్షే యర్ణమేవాష సహనాభవతు సహనోనక్ సహవీ కరవాహై తేజస్వి నవీతమస్ మా విషావహై ఓ శి స్వగురు నిజగరు పరమగురు పరమేష్ఠి గురు సద్గురు పరబ్రహ్మణే నమే శ్రీ గురుగ్యో నమీ